మనం పరిణామం అందుకుంటున్నాం కాబట్టి అద్వైత స్థితిలో ఉన్నటువంటి ఆత్మ విచారణ అందుకోవడానికి నవైత శక్తి మార్గాలతో కూడినటువంటి శుద్ధ శక్తిని ప్రతి ఒక్కరు సాధించాలి అట్లా సాధించిన తర్వాత మాత్రమే ఆత్మ విచారణలో నిలకలు కాబ విచారణ దృక్పథంతో ముందుకు వెళ్లే వాళ్ళందరూ కూడా సత్వ విచారణ గ్రంథాలని ప్రధానంగా స్వీకరిస్తారు అదే ద్వైతంలో ఉన్నటువంటి వాళ్ళు నవీన భక్తి మార్గాలతో కూడినటువంటి పురాణ ఇతిహాసాలని అలాగే కర్మకాండకు సంబంధించినటువంటి సాధనా మార్గాన్ని ప్రధానంగా స్వీకరిస్తారు ఈ రెండింటి మధ్య ఈ స్పష్టమైన భేదం ఉంటుంది అనమాట అంటే అద్వరిత విచారణకు వచ్చినటువంటి వాళ్ళు భక్తి మార్గాన్ని పూర్తిగా వదిలివేస్తారా అంటే వదిలివేయని భక్తి మార్గమే పునాది కర్మ మార్గము భక్తి మార్గమో చూడటానికి రెండు వేలు ఉన్నట్లు కనబడుతున్నాయి గానీ రెండు ఒకటే లౌకిక వ్యవహార రీత్యా వ్యవహరించేస్తా కర్మ మార్గం ఆవిష్కమైనటువంటి పరా పరాణిక మార్గాన్ని దారి తరఫులు తెరిచేటటువంటిదంతా భక్తి మార్గం అనే పద్ధతిలో బోధించబడుతోంది కాని ఇంద్రియ ధర్మాలు విషయాలు ఆ మానవ బుద్ధులు పనిచేయకుండా భక్తి మార్గం వీలు కాదు కదా కాబట్టి ప్రపంచంలో పనిచేయడమైనా లేక అంతరంలో మనోబుద్ధులతో ఆరాధనలు తెలిపిన ఈ రెండూ కూడా కేమ కిందకే వస్తున్నాయి ఎందుకంటే మనోబుద్ధులు పనిచేయకుండా బాహేంద్రియాలు పనిచేయలేవు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తనలో ఉన్నటువంటి పంచకోశాలని తనలో ఉన్నటువంటి గుణత్రయాలని తనలో ఉన్నటువంటి శరీరత్రయాన్ని తనలో ఉన్నటువంటి అవస్థాత్రయాన్ని తనలో ఉన్నటువంటి తాపత్రయాన్ని తనలో ఉన్నటువంటి రుణశ్రయాన్ని తనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలని తనలో ఉన్నటువంటి షడూర్ములని తనలో ఉన్నటువంటి షట్ వికారాలని తనలోనే ఉన్నాయి వీటన్నిటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇది తనను తాను తెలుసుకోవడం అంటే కాబట్టి వేదాంత మార్గంలో మొట్టమొదటి అంశం ఏమిటి అంటే తనను తాను తెలుసుకు తనను అంటే ఇవన్నీ తెలుసుకోవాలి ఈ వ్యవస్థలన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తనలో ఎలా పనిచేస్తున్నాయో గుర్తించాలి వీటన్నింటికి తాను సాక్షి స్వరూపుడు అనేటటువంటి నిర్ణయాన్ని అంటే ఇప్పుడు ఇవి తెలుసుకోకుండా సాక్షిగా ఉండడం అవదండి ఎట్లా అంటే ంతగా లేకుండా మామూలుగా సాధారణంగా మారిపోయి అవును స్త్రీ ఇల్లాలయ్యాల తర్వాత అమ్మమ్మ కూడా అయ్యావు స్త్రీ మారిపోయిందా మరి ఎప్పుడు స్త్రీ అనే ఉంటున్నావు జన్మ తరహా చేర్చబడినటువంటి మార్పులు చేర్పులు ఎన్ని అయితే అడు ఆ తగిలించావో అవన్నీ మారుతమయా మారటం లేదా నేను చైతన్యాన్ని ఈ చైతన్య స్థితికి ఇవన్నీ తగిలించబడ్డాయి ఏమిటవి పంచకోశాలు గుణత్రయాలు శరీర త్రయాలు ఎట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఆ చైతన్యం మీదే ఆధారపడి ఉన్నాయి వీటి పేరేమిటి ఆధేయము చైతన్యం ఆధారము అల్టిమేట్ గా ఏది విచారణ చేసిన ఎట్లకి తీసుకెళ్లి విడిచిపెడుతుంది అంటే నేను సాక్షిని నేను చైతన్యాన్ని నేను ప్రజ్ఞని నేను జ్ఞానాన్ని అనే దగ్గరికి తీసుకెళ్లి విడిచిపెడుతున్నాను ఎన్నిసార్లు ఆ నిర్ణయం పొందే కొద్ది ఆ నిర్ణయం బలపడుతుందా బలహీనపడుతుంది బలపడుతుంది అప్పుడు అభ్యాసం ఏమైంది అప్పుడు బహిర్ముఖంగా ఉన్నటువంటి అభ్యాసం అంతర్ముఖం వైపు తిరిగింది అవును కాబట్టి ఇవన్నీ ఇవన్నీ అధ్యయనం ఎందుకు చేయాలి అంటే నీ లోపల అంతర్ముఖంగా ఉన్నటువంటి చైతన్యమనే నిర్ణయాన్ని బలపరుచుకోవడం కోసం అధ్యయనం ఇవేమి అధ్యయనం చేయకుండా నేను సాక్షిని అన్నాం అనుకో అప్పుడు కూడా సాక్షివే అవును కానీ ఏదైనా విషయమో ఏదైనా పరిస్థితిలో లేకపోతే ఏదైనా సందర్భమో ఆ చైతన్యం అనేది మరుగైపోతుంది స్థిరమైన విశ్వాసం వచ్చేందుకు స్థిరమైన నిర్ణయాలు కాబట్టి నేను మానవుణ్ణి అనే నిర్ణయాన్ని ఎంత బలంగా కలిగి ఉన్నావో శరీర ధర్మంగా నేను స్త్రీని అనేటటువంటి నిర్ణయాన్ని ఎంత బలంగా కలిగి ఉన్నావో సహజంగా కలిగి ఉన్నావు అంతే సహజంగా నేను చైతన్యాన్ని నేను సాక్షిని నేను ఆత్మస్వరూపుణ్ణి నేను ప్రజ్ఞాస్వరూపుణ్ణి నేను జ్ఞాన స్వరూపుణ్ణి నేను ఆనంద స్వరూపుణ్ణి నేను ప్రకాశ సత్పుణ్ణి నీ స్వరూపానికి సంబంధించినటువంటి లక్షణాలలో నువ్వు నిర్ణయాన్ని బలంగా పోతాయి కాబట్టి అద్వైత వేదాంతం అంతా దేంతో నడుస్తుంది లక్షణాలతో నడుస్తుంది ద్వైత పద్ధతి అంతా దేంతో నడుస్తుంది సాధనలతో నడుస్తుంది అంటే అద్వైతం అంతా లక్షణాలతో నడుస్తుంది అదే ఇప్పుడైతే లక్షణాన్ని చెప్పగానే నువ్వు నిర్ణయాన్ని పట్టగలిగా చేయగా చేయగా చేయగా చేయగా ఈ విచారణ చేయగా చేయగా ఏతావు లక్షణాన్ని చెబితే చాలు నిర్ణయం అంటే అట్లా అట్లా అవుతావు ఆత్మనిష్టలో ఉండగా ఉండగా ఉండగా ఉండగా ఆ తురి అనేటటువంటి అనుభూతి వల్ల అలా అవుతాం అలా ఎప్పుడైతే అయ్యావో నీలో ఒక సమర్థత వస్తుంది ఏమిటంటే నీ బాల్యంలో నీకు ఏదైనా సూచన చేస్తే వెంటనే తెలిసేదా ఏంటండి బాల్యంలో ఏదైనా ఎవరైనా పెద్దవాళ్ళు సూచన చేశారు అనుకో అలా కాదు ఎలా వారి వెంటనే తెలిసేరా లేదు తెలీదు ఇప్పుడు తెలుస్తుంది ఎలా నిర్ణయం ఎదిగే మెచ్యూరిటీ ఎదిగే కొద్ది ఎదిగే కొద్ది ఎదిగే కొద్ది జ్ఞానంలో బలం వచ్చింది జ్ఞానంలో సమర్థత వచ్చింది ఎంతటి సమర్థత వచ్చిందయ్యా అంటే తను సై గని కూడా అర్థం చేసుకోగలిగే సమర్థతకు వచ్చేది అవును అలా కదా ఆయా పరిస్థితులను బట్టి నోటితో చెప్పక్కర్లా ఒక సైగా చేసినా చాలా తెలిసిపోతుంది ఒక సూచన చేసినా చాలా తెలిసిపోతుంది ఏది లేకపోయినా మౌనం కూడా అర్థమైపోతుంది అర్థమైపోతే అర్థమై ఎప్పుడు ఎదిగినప్పుడు అదే ఏదక్క పోతే చాలా మంది మానవుల మధ్య వచ్చేటటువంటి ప్రధానమైన సమస్య ఏంటి చెప్పినా అర్థం కావట్లేదానికి అంటే మనుషులు ఎప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పకుండానే అర్థం చేసుకోగలిగేటటువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోగలిగే బుద్ధి వికాసం కలిగి ఉంటాయి కానీ సాధారణంగా ఎక్కడుంటావు చెప్తే కదా తెలిసేది అని వీడంటాడు చెప్పినా అర్థం కావట్లేదా అని వాడటా కాబట్టి ఈ బుద్ధి వికాసంలో భేదాలు ఏర్పడుతున్నాయా లేదా ఏర్పడుతున్నాయి ఎప్పుడైతే నువ్వు ఆత్మనిష్టను పొందేవో మిష్టిగా ఆత్మస్వరూపుడివి సమిష్టిగా బ్రహ్మస్వరూపుడివి ఈ నిర్ణయంలో నువ్వు ఎప్పుడైతే నిలగడ చెందావో అప్పుడు నీకు మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలిగే సమర్థత కాబట్టి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరతిష్టాంతేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్మృత ఆనందరూపం స్వాత్మరామం ముదిత వదనం అనేటటువంటి పద్ధతిగా అంటే ఆ దక్షిణామూర్తి యొక్క మౌనవ్యాఖ్య బోధించబడి సూచించబడే విధానం చివరిదైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం కాబట్టి అటువంటి పరతత్వాన్ని అటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని అటువంటి పరమాత్మస్థితిని నిర్ణయంగా పొందటానికి సూచన చేస్తే తెలుసుకోగలిగేటటువంటి వివేకాన్ని వికాసాన్ని కలిగి ఉంటా మరి ఈ వివేకం ఎన్ని రకాలుగా ఉంది మరి తెలియాలి వివేకం ఐదు విధాలుగా ఉంది ఒకటి నిత్యా నిత్య వస్తు వివేకం రెండవది ఆత్మానాత్మ వివేకం మూడవది కార్యకారణ వివేకం నాలుగవది తదసద్వి ఐదవది దుష్ వివేకం ఈ వేదాంత గ్రంథాలు మొత్తము కూడా ఈ ఐదు వివేకాలని అందించేటటువంటి ఉత్తమ ఉపాయాలన్నమాట కాబట్టి ఎవరు ఈ వేదాంత గ్రంథాన్ని అధ్యయనం చేసినా వాటి ద్వారా తమ నిజ జీవితంలో ఆచరణాత్మకంగా జీవించి ఈ ఐదు స్థాయిలలో వివేకాన్ని పొందాలి ఈ ఐదు స్థాయిలలో ఉన్నటువంటి వివేకమే నీకు ఫలమానం నువ్వు నిర్ణయం ఏ స్థాయి వరకు నిర్ణయంగా ఉండగలుగుతుందో నిత్యా నిత్యవస్తు వివేకమా ఆత్మానాత్మ వివేకమాణ వివేకమావేకమా సృతృప్తి వివేకమా కాబట్టి గురువు ఏదైనా నీకు పై అంశాలు పై పాఠాలు పై విషయాలు పై లక్షణాలు నేను దాటించేటటువంటి ప్రయత్నాలు సహాయం వేయాలని చెయ్యాలి అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నారో చూస్తారా ఎందుకని ఎక్కడున్నావో తెలిస్తే దానికి సహాయం చేయడానికి కాబట్టి ముందు డాక్టర్ గారు పేషెంట్ మాట్లాడతా డాక్టర్ గారు మాట్లాడతా పేషెంట్ కాబట్టి ఎవరికి వాళ్ళు తాము ఈ వివేకం అనేటటువంటి స్కేల్ మీద ఎక్కడున్నావో వాళ్ళు చెప్పుకుంటారు అనమాట ఇది అద్వైత వేదాంత పరిధిలో మాత్రమే సాధ్యం అవుతుంది ద్వైతంలో ఇట్లా నేను నిత్యానిత్య వివేకం దాకా వచ్చానండి నేను ఆత్మానాత్మ వివేకాన్ని పొందానండి నేను కార్యకారణ వివేకాన్ని పొందానండి నేను పదసత్ వివేకాన్ని పొందానండి నేను దృగ్ దృశ్య వివేకాన్ని పొందానండి అంటే ఇట్లా స్పష్టంగా చెప్పగలుగుతాడా ద్వైతంలో స్పష్టంగా చెప్పలేరు అంతేనా కాదు చేస్తూ ఉంటాడు అవును చేస్తూ ఉంటాడు కానీ అంత స్పష్టంగా ఏమైనా ఇన్నేళ్ళు అయిపోయిన కదా ఎక్కడ వచ్చింది నీ ప్రయాణం అంటే పట్టించుకోవద్దకుంటు పట్టించుకుంటున్నారండి మన సార్ ఎప్పటికప్పుడు ద్వేషంలో ఎలా ఉంటుందంటే చేస్తూ ఉంటాడు అంటే గారు చెప్పింది చేస్తూ ఉంటాడంటే ఏమన్నా అడిగారు అనుకో బాబు ఈ నేలలో మీరు ఎక్కడ దాకా రాగలిగారు మీ ప్రయాణం ఏమైంది ఏం చేశారు ఎట్లా ఎట్లా ఉంది అని అడిగారు అప్పుడు ఏం చేస్తారు ఇది వరకుతో చూస్తే శాంతంగా పోలి ప్రశాంతత లేకుండా ఉండేదండి ఇప్పుడు ప్రశాంతంగా ఉండదు ఉండగలుగుతున్నావు అండి గురువు గారు చెప్పిన సాధనలు అన్ని చేస్తున్నావండి అవును ఇలా ఇలా మాట్లాడతా అదే అద్వైత వేదాంత పరిధిలో ఉన్నప్పుడు ఎలా ఆత్మనిష్టలో నీ లక్ష్యం అద్వైత వేదాంతానికి ఆత్మనిష్ట స్వీకరిస్తున్నప్పుడు మరి నువ్వు నిరంతర ఆ లక్షణాలనే మననం చేస్తావుగా కాబట్టి ద్వైతంలో శ్రవణ స్థాయిలో ఉన్నావు అద్వైతంలోకి మారినప్పటికి ఎందులోకి వచ్చేసావు మననం ప్రాచీన దశలో మననంలో ఉంటావు ఉండగా ఉండగా మనం నిజ జీవితంలో ఆచరిస్తావాదా అవును ఎందుకంటే లక్షణాలని ఆచరించకుండా నువ్వు దాంట్లో ప్రవేశించలేవు మంచిగా ఉండాలని తిబితే నీ జీవితంలో నీకు తెలుసుందా తెలీదా ఆచరించినప్పుడే తెలుసు మంచిగా ఉండటం ఎట్లాగో నువ్వు ఆచరిస్తే ఇలా మంచిగా ఉండాలని స్పష్టమైన నిర్ణయించలేదు ఇట్లా ఎప్పుడైతే ఆచరణీయమైన అనుష్ఠానమైన వేదాంతాలను నువ్వు ఎప్పుడైతే స్వీకరించావో ఆ లక్షణాలను నువ్వు పొందేవు అంతకుముందు మనన కాలంలో అవి భావనగా మాత్రమే ఉన్నాయి అదే ఆచరించేటప్పటికేమైంది నిర్ధారణ ఆచరించేటప్పటికీ నిధి ధ్యాసలుగా మారిపోయినాయి ఎప్పుడైతే అదే ధ్యాసలో సదా ఉన్నావో అయిపోయావు సురి అని అయిపోయావు కాబట్టి ఎప్పుడు అదే ధ్యాస నింట్రా నీకు అంటున్నావు లేదా విషయాల్లో కూడా మరి అప్పుడు వాడు ఎలా ఉన్నాడు అన్న నింటున్నాడు అన్న నింటున్నాడు అయినా ఆ గురించి ఆలోచిస్తాడు నిద్రపోతున్నాడు అయినా ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తాను అవును మేల్కొన్నాడు మళ్ళా అదే చెప్తే ఏ పని చేస్తా ఉన్నా దాని స్మరణే మరిప్పుడు అవును మరిప్పుడు స్మరణ అంటే ఏ స్థితిలో ఉండాలి మన నీతి ధ్యాస అవును కాబట్టి ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉంటేటప్పుడు నీకు అది స్మరణ అవసరం ఎప్పుడు ఆత్మ లక్షణాలనే స్మరిస్తూ ఉన్నాడండి ఎప్పుడు బ్రహ్మము యొక్క లక్షణాలనే స్మరిస్తూ ఉన్నాడండి ఏమైపోయాడు మూడో అవస్థల్లో ఏది స్మరించాడో అదే అవుతాడు అదే అవుతాడు కాబట్టి సూత్రం ఏమిటి అయితే అక్కడ తద్భవతి అంటే కేవలం భావన చేస్తే అయిపోతావని చెప్పడం కాదు అక్కడ వచ్చేది ఆ భావన అన్న దాంట్లోనే నాలుగు లక్షణాలు ఉన్నాయి శ్రవణ మనన నిధిధ్యాతలనే చేత ఉంది కాబట్టి అద్వైత వేదాంతంలో సాధన సాధన సాధన అంటే ఏమిటంటే శ్రవణ మనన నిధిధ్యాతలే సాధనం ఏ లక్షణాలు అయితే నీ లక్ష్యానికి సంబంధించిన ఉన్నాయో వాటిని శ్రవణము వాటినే మనందము వాటియందు యందు ఆచరణాత్మకమైనటువంటి శిథి మూడు అదే అదేక ధ్యాస కలిగి ఉండటమే ఆత్మనిష్టలో దుర్యనిష్టలో ప్రధానమైనటువంటి సాధనం వచ్చిన తర్వాత ఏమండి మీరు వాళ్ళ రసమే కదా సూర్యుడికి పూజ చేశారా అని అడుగుతారా అదే ద్వైతంలో ఉంటాడు అంటే వేరుగా ఉంది కాబట్టి అక్కడ అదే అద్వైతంలో అంత ఒకటి అన్న భావన వస్తుంది సూర్యుడిలో ఉన్న ప్రకాశం కూడా ఆత్మ ప్రకాశమే నీలో ఉన్న ప్రకాశం కూడా ఆత్మ ప్రకాశమే మరి చైతన్యం అట్లాగారు చైతన్యం అంతటా ప్రకాశిస్తుంది సూర్యుడి దగ్గరికి నీ దాకా కాబట్టి ఇప్పుడు సూర్యుడు వేరి నేను వేరి అనే తలవడు అని ప్రశ్నిస్తాడు ఏమడుగుతున్నాడు పూజించడానికి ఏది అర్హం నేనే అర్హుడైన వాడను అంట రామకృష్ణ పరమ అంతా అమ్మవారి ఎందుకనంటే అమ్మకు నాకు తేడా లేదా అంటే మాటలు రాష్ట వేరుగా కనపడుతున్నాయి కాని అద్వైత వేదాంత నిష్ట కలిగేటప్పటికి ఎలా అయిపోయాడు అండి ఇప్పుడు ఆ దైవం నేను గారు కాబట్టి జీవుడు కాస్త ఏమైపోయాడు దేవుడు అయిపోయాడు నేననే జీవుడు కాస్తా ఈశ్వరుడ ఈశ్వరుడు అయిపోయాడు ఇప్పుడు ఏమైపోయాడయ్యా అంటే జీవేచ్ఛ రైత్యం జరిగిందయ్యా మరి ఇప్పుడు ఆ స్థితి పొందిన గురువులు కూడా అంటే ఇప్పుడు కన్నయ్య ఉన్నారనుకోండి ఆయన నిత్యవర్తనంలో పూర్తిగా అద్వైతం ఆచరిస్తారు కదా అంటే మాకు అనుభూతి ఎలా కలుగుతుంది అయితే ఆయన అలా ఉండి మాకు అంటే ముందు పూజ అని తర్వాత నీలోనే శక్తి నువ్వెందుకు చేయలేవు ఇవన్నీ చెప్తూ ఉంటారు అర్థం ఏంటి క్రియలో అద్వైతం పనికిరాదు అని భావా ఎన్నికలు శరీరధారిలో ఉన్నటువంటి వాడికి క్రియా ద్వైతం ఎప్పుడు స్ఫురిస్తుందా అదే సందేహ అంటే విశేష ధర్మాలలో పనిచేయలేదు సామాన్యంగానే పనిచేస్తుంది శరీర ధర్మాలు ఉన్నాయి శారీరక ధర్మాల మేరకే ఆ ద్వైత భావం పనిచేస్తుంది ఆకలిసింది అని అన్నాడు అవును విసర్జనకి వెళ్ళవలసి వచ్చింది వెళ్లేడు అవును చేయవలసిన కర్తవ్యాన్ని సామాన్యంగా చేసాడు అవును ఏ విశేషణాలు విశేష్యాలు లేకుండా ఏ పని చేసినా లోక కళ్యాణ కార్యక్రమం అవునో కాదో చూసుకుంటూ చేశాడు ఇంకేం చేశాడు ఆ చేసేటప్పుడు అంతటా తననే తాను తనను తాను చూసుకుంటూ చేసాడు అంతటా తనను తాను చూసుకుంటూ చేసాడు ఏం చేశాడు అన్నింటినీ తనలో సరిచిస్తూ చేశాడు అంటే అండి ఇప్పుడు మీరు భార్యనా అవునండి మీరు భర్త గారు ఉన్నారు కదా అవును భార్య భర్త వేరు వేరా ఒకటేనా అంటే వేరు కొన్ని వేరు కొన్ని మీదిందాకన్నట్టుగా ఇప్పుడు అర్థమైందా మీరు అవును అర్థమైనా ఇప్పుడు కాబట్టి భార్య భర్త అన్న పద్ధతిని కూడా ఎట్లా కల్పించాము కల్పించాము అది అర్థవానికి లేదు కానీ ఆయన మీరిద్దరి యొక్క మనస్సులు మీరిద్దరి యొక్క ఆత్మ ఒకటి అవును శరీరం వేరు అవును కానీ ఇద్దరు కూడా మనసు ఆత్మ ఒకటిగా ఉండాలి అలా చేసుకునేటట్లుగా ఒకరినొకరు అనుసరించి జీవించాలన్నా సరేగా వివాహం అవునండి మరి ఆ మనసు ఆత్మ ఇప్పుడు ఎంత మందికి ఒకటిగా ఉన్నాయి చాలా తక్కువ మందికి అందువల్ల ఆత్మవిచారణ లేకపోవడం వల్ల గొడవ నీదే గొడవ నాదే నీ ప్రపంచ నాదే నీ ఇష్టాలు నీవే నా ఇష్టాలు నావే మరి భార్యాభర్త అంటారు ఇంకొనకొస్తా రాదు అందుకని ప్రతి స్త్రీలోనూ ఒక పురుషుడు ఉన్నాడు అవును ప్రతి పురుషుడులో కూడా ఒక స్త్రీ ఉన్నాడు అవునండి కాబట్టి పురుషుడు స్త్రీని గుర్తిస్తున్నాడు స్త్రీని పురుషుడు గుర్తిస్తాడు అవును ఇట్లా ఈ రక రెండు లక్షణాలు ఒకే శరీరంలో ఉన్నాయి కానీ వన్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువైతే అది అయింది అంటే ఇంకెంతకు మంచి మిగిలిన నలభై తొమ్మిది శాతం రెండిట్లో ఒకటే అవును మరి వైజ్ఞానికంగా కూడా ప్రూవ్ అయిపోయినా ఎట్లా అవునండి మరిప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడు వినా కాదా ఆత్మస్వరూపుడే మరి నేను అండా అంటానికి శాంతి ఉందా లేదు కానీ రోజువారీ జీవితాలు ఎలా ఉన్నావు శరీర ధర్మాలుగా ఆచరించాలి ఎప్పటికప్పుడు బాహ్యమే సత్యంగా ఉన్నాం కాబట్టి ఎవడైతే ఈ ఆత్మ లక్షణాలని సురీయ లక్షణాలని బ్రహ్మనిష్ఠని క్షిరంగా పట్టుకున్నాడు ఆ దశలో సిద్ధుడయ్యాడు వాడేమయ్యాడు దూచేవాడికి కొన్ని పనులు చేస్తున్నాడు కనపడ్డా వాడు చేయటంలే వాడికి వాడుగా చూసినప్పుడు ఏమిట వాడు చేయటంలే అతడ కర్త కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు కర్తకాలేడు బోర్తగా లేడు కానీ చూసేవాడికి మాత్రం సమావేళ తింటున్నాడు మవలే పడుకుంటున్నాడు తమవలే మెల్కుంటున్నాడు అన్నట్లు తోస్తునాడు మరి ఇప్పుడు ఇతను ఎవరు ముక్తుడే జీవించి ఉండి ముక్తుడు ముక్తుడు జీవన్ముక్తుడు ముక్తుడు కాదు జీవన్ ముక్తి జీవ శరీరంలో ఉండి ముక్తుడుగా ఉన్నాడు కాబట్టి శరీరము శరీరీ వేరే పోయి నేను నేను వేరైపోయింది నేను శరీరం నేను ఆత్మ ఈ రెండు వ్యవహార రీత్యా తాత్కాలికంగా క్షణం మాత్రమే కలిసి పనిచేస్తుంది అది కూడా కలిసి పనిచేయటం లే ప్రతిబింబిస్తోందంటే ఆ సాక్షంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ప్రతిబింబ కాంతికి బింబ కాంతికి ప్రతిబింబంలో వేడెక్క ప్రతిబింబం ప్రకాశిస్తుందా బింబం ప్రకాశిస్తుండ నీళ్లలో ఉన్న ప్రతిబింబం కూడా ప్రకాశిస్తున్నట్టే కనపడుతుందిగా అవును ఇంకేమైంది నీళ్లలో ఉన్నటువంటి ప్రతిబింబ ప్రకాశం ఘోర మీద పడింది ఇప్పుడు నిజానికి ప్రకాశిస్తా లేదు కాబట్టి విచారణ చేసి చూస్తే ఈ మూడు ప్రకాశాలు ఉన్నాయా లేవాటే ఉంది అసలైనది ప్రకాశం ఒకటే ఒకటి మీద చూస్తుంది ప్రపంచం కాబట్టి ప్రపంచం ఉన్నట్టు చూస్తుంది అంతఃకరణలో ఉన్న ప్రకాశం మనసు బుద్ధి చిత్తంహంకారు అక్కడ అక్కడ అక్కడ ప్రకాశిస్తున్న ప్రకాశం అది కూడా అమృతది మరి అని వాస్తవికానికి బింబ ప్రకాశం ఎవరిది ఆత్మస్వరూపం కాబట్టి నీ స్వప్రకాశమే ప్రతిబింబ ప్రకాశాలుగా నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని ప్రకాశింపజేస్తుంది నీ ఇంద్రియాలని చైతన్యవంతం చేస్తుంది నీ బయట ప్రపంచాన్ని కూడా ఉన్నట్టుగా తోపింపజేస్తుంది కాబట్టి ప్రకాశ లక్షణాన్ని ఆధారంగా స్వీకరించి నీ స్వప్రకాశాలు నువ్వు గనక కనుగొన్నట్లయితే నీ నీ లోపలంతటా ఉన్నది ఏమిటి ఆ ప్రకాశమే అంతేనా కదా నీ బయట ఉన్నదంతా కూడా ప్రకాశమే కాబట్టి లోపల బయట ఉన్నది ప్రకాశమే అయితే ఇంక శరీరం ఎక్కడ చెప్తారండి నాకు మీరు చెప్తారు నాకు అర్థం ఇది ఒక్కసారి చెప్తారా ఒక్కసారి అర్థం కాలేదు ఆ ఒక్కసారి అంటే లోపల అంతఃకరణలో ఉన్నది ప్రకాశమే ప్రపంచంలో ఉన్నది ప్రకాశమే స్వప్రకాశమే అవును కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఆత్మ ప్రకాశమేమో మరుగైపోయింది మరుగైపోయి ప్రతిబింబల ప్రకాశాలను మాత్రమే ఇప్పుడు ఏం చేయాలట ప్రకాశ లక్షణాన్ని ఆధారంగా స్వీకరించి ఈ ప్రపంచం ప్రతిబింబ ప్రకాశం కదా అని వెనక్కి వచ్చాడు ప్రపంచ నిరసన చేసేది శరీర తాదాతని నిరసన చేశాడు పంచకోశ నిరసన చేశాడు అంతఃకరణ ప్రకాశాన్ని కూడా ప్రతిబింబ ప్రకాశంగా చూసి అది కూడా లేనిదే అన్నాడు ఇప్పుడు ఏమైందట నీ లోపలంతా ఉన్నదంతా స్వప్రకాశమే మిగిలిన ఆ స్వప్రకాశంలో లేవు విషయాలు లేవు ప్రపంచం లేదు దేతలు లేవు కర్మలు లేవు తలాలు లేవు అంటే అక్కడ ఏమి ఆశించింది కర్తృత్వం లేదు కదా కర్మసాక్షి కర్మసాక్షి కర్తృత్వం కాబట్టి ఆయన ఎవరయ్యా అంటే కర్మసాక్షి ఇవాళ రథసప్తమి అందరూ కూడా సూర్యుడిని ఆరాధించవలసిన రీతి ఇది ఆ సూర్యుని కర్మ సాక్షిగా స్వీకరించి నీ లోపలున్న ప్రకాశాన్ని గుర్తిరిగి నీ బయట ప్రకాశమే అని నీ లోపలున్నది ప్రకాశమే అని కేవలం ప్రకాశాన్ని మాత్రమే గుర్తిరిగేటటువంటి లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకున్నప్పుడు నీ సూర్య ఆరాధన బలవంతమైన ఏమైంది నీ స్వప్రకాశమే సత్యమైంది ఆత్మస్వరూపమైంది కాబట్టి ఎప్పుడైతే నిరంతరాయంగా మెలకువ కళా నిద్రలలో ఆ ప్రకాశ లక్షణాన్ని మాత్రమే నిలబెట్టుకున్నావు అప్పుడు నీవే నేనెవరు నేను ప్రకాశాన్ని మరి ప్రకాశానికి చీకటంటే అవకాశం ఉందా లేదు మరి గాఢ నిజరా ఉన్నాడు ప్రకాశవంతంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు ప్రకాశవంతంగా ఎప్పుడైతే ఆ స్వరూప జ్ఞాననిష్టని సప్రకాశ నిష్టని స్వాత్మనిష్టని పొందాడో ఇతనికి తురియంలో ప్రవేశం వచ్చింది నిర్మాణం అనేటటువంటి స్థితిని దాకాడు తురియం అనంటే ఎగ్జాక్ట్ గా ఏంటండి ఇదే మూడవస్తలలోను ఒకే తీరుగా ఉండటం ఏ మార్పు లేక మూడవస్తలలోను ఒకే తీరుగా ఉండడమే అట్లా ఎప్పుడైతే ఆ తుర్యంలో ప్రవేశించాడో నీకేం చేశాడు అయ్యా ఇప్పుడు నాలుగు మహావాక్యాలు బోధించాడు తుర్యంలో ప్రవేశించిన వాడికి నాలుగు మహావాక్యాలు పూజించారు ఆయన వ్యక్తిగా ఆత్మస్వరూపుడివి సమిష్టిగా బ్రహ్మస్వరూపుడి ఇట్లా చెప్పాలి అంటే సాంఖ్య విచారణాక్రమం ఒకటి ఉంది అర్థం ఏమిటి అంటే ద్వైతం నుంచి అద్వైతంలోకి మార్చేటప్పుడు వెండాండ పంచీకరణని అట్లాగే అద్వైతనిష్ట కలిగి నువ్వు ఆత్మనిష్టడు అయినప్పుడు బ్రహ్మాండ పంచీకరణ అని నువ్వు బ్రహ్మ విష్ణుడమై పరబ్రహ్మ నిర్ణయాలు తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఈశ్వర పంచీకరణని తెలియజేస్తా మూడు పంచీకరణలు అన్నమాట సంఖ్య విచారణలో మధ్యలో నీకు అందించడం కోసమని నమస్తివాయ పంచీకరణ లేక అక్షర బ్రహ్మాండ పంచీకరణ అనే ఒక విధానాన్ని కూడా అందిస్తారు మధ్యలో ఈ రకమైనటువంటి సాంఖ్య విచారణ మార్గం ద్వారా నువ్వు సాక్షిని నిరూపించబడ్డావు ఎంతటి సాక్షివయ్యా అంటే సర్వసాక్షి కాబట్టి లక్షణ పద్ధతిగా సాంఖ్య విచారణ ద్వారా నీ సాక్ష్యత్వ నిర్ణయం నీ అందించబడి అందించబడినటువంటి ఆ సాంఖ్య విచారణ ద్వారా నిరూపితమైనటువంటి నిర్ణయాన్ని తారక అమనస్త తాను సానుభూత అనంతం కాబట్టి అద్వైత వేదాంతం అంతా నీళ్ళతో ముడిపడి ఉంది అంటే ఈ సాంఖ్య తారక అమనస్త పద్ధతిగా ముడిపడి ఎవడైతే ఈ సాంఖ్య తారక అమనస్త పద్ధతిగా స్థిరంగా వెళతాడు అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేశాడు కాబట్టి అంతర్ముఖ ప్రయాణం అంటే ఎట్లా నడవాలి సాంఖ్య తారక అమనస్త పద్ధతిగా నడవాలి ఎవరైతే ఈ పద్ధతిగా నడిచారో ఇప్పుడు వాడికి బహిరంగం అంతా ఏమైపోయింది ప్రకాశంలో అంశం అయిపోయింది లేడానికి కాబట్టి అనుభవించే భో లేడు కర్తృత్వరహిత కర్మాచరణగా మారి అప్పుడు బ్రహ్మనిష్ఠుడయ్యాడు ఎప్పుడైతే కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా స్థిరపడిపోయాడో దేవన్ముక్తుడై బ్రహ్మనిష్ఠుడయ్యాడు ఇట్లా బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ఇప్పుడు ఏం చేశారయ్యా అంటే ఈశ్వర పంచీకరణ బోధిస్తారు ఈశ్వర పంచీకరణం ద్వారా అంటే ఎవరు బోధిస్తారండి ద్వాదశి పంచదశి అనేటటువంటి చెత్త బ్రహ్మనిష్ఠుడైన వాడికి పరబ్రహ్మ నిర్ణయాలు తెలియ చెప్పడం కోసమని ద్వాదశి షోడసి పంచదశి ఈ మూడింటినీ కలిపి పూర్ణదీక్ష అంటారు పూర్ణదీక్షుడైన వాడికి పూర్ణదీక్షను ఇస్తారు ఇవ్వడం ద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్తారు అప్పటికే వాడు ఎప్పటికీ ఆ పరబ్రహ్మే అయి ఉంటాడు మార్పు లేక ఉంటాడు అనంతంగా ఉంటాడు ములుగుతో సందుక ఉంటాడు ఏంటండి అది ములుగుతో సందుక ఉంటాడు ఎక్కడైనా పెట్టి అంటే లేదా లేదు అంతటా అనలేదు ఇంకేమిటి అంటే అది అచలం కదలదు అనేది అచలం కదలదు అనంతం అత్యంత కాబట్టిన మరణాలు లేనిది ఏ కాలమందు జన మరణాలు లేని కాలచక్రం దేనికి దానికి భిన్నంగా ఉందా లేదా క్రిమికీట కాదులు వాటి జన మరణాలు కాలచక్రం అవునండి వేరే ఉంది అట్లాగే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవరాశి జీవరాశి జరిగిన కాల చక్రం అట్లాగే సృష్టికి కాల చక్రం అట్లాగే అనంత విశ్వానికి కాల ఉంది మరి ఇట్లా కాలం ఎన్నిక ఏ కాలంలో అయినా కూడా అవును కాలంలో పోయాడండి పోతే మళ్ళీ ఇంకో కాలంలో పుట్టడా పుడతాడు పరబ్రహ్మము పరమాత్మ పరతత్వము అనేటటువంటి అచలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఏ కాలంలోనూ పొట్టదు ఏ పరిణామము చెందదు అనంతం అవ్యయం అతనైద ఇది చిట్ట చివరి భాగం అన్నమాట ఈ చిట్ట చివరి భాగానికి సంబంధించినవి మీరు ఉదయం అడిగిన ప్రశ్న అదే అండి కానీ దాన్ని విషధంగా మీకు బోధించాలి అంటే ఈ ముందున్న భాగాలన్నీ మీరు పూర్తి చేసి బ్రహ్మనిష్ఠులైనటువంటి స్థితిలోనే దాన్ని చెప్పడానికి వీలవుతుంది విషయంగా చెప్పేయచ్చు అదే కానీ నీకు ప్రయోజనం ఏముంటుంది కాబట్టి ఇప్పుడు ఏ వివేక స్థాయిలో ఆవో ఆ వివేక స్థాయి నుంచి నీ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయాలి అనేది అంతర్ముఖమా బహిర్ముఖమా అంతర్ముఖం కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకము ఆత్మానాత్మ వివేకమువేకము సదసద్వివేకము దృశ్య వివేకము సదసత్ నిత్యానిత్యం ఒకటి కాదండి సదసత్ వివేకము నిత్యానిత్య వివేకం ఒకటి కాదా ఒకటి ఇంకోటి నిత్యానిత్యం కదా రెండు ఒకటి కాదా అని అడుగుతున్నాను చెప్పండి వింటాను అంటే అక్కడ ముగ్గురు ఉంటారు జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురుంటే విచారణ చేసేది నిత్యాత్య వస్తువు ఆ ముగ్గురులో జీవ జగత్తులు కలిసిపోయినాయి జీవుడు జగత్తు కలిసిపోయి జీవుడు ఈశ్వరుడు ఇద్దరే మిగిలారు అట్లా మిగిలితే చేసే విచారణ ఆత్మానాత్మ వివేక్షణం జీవుడు ఈశ్వరుడు కలిసిపోయారు అప్పుడు కారణ వివేకం ఈశ్వరుడు లేడయ్యా ఈశ్వరుడు నేనే వేరే ఈశ్వరుడు లేడిగా? నేనే ఈశ్వరుడు నేనే బ్రహ్మము అది సదసద్వివేకం నేను బ్రహ్మమును కాదయ్యా నేను పరబ్రహ్మమును కాబట్టి నేనెవరు అన్న ప్రశ్నకి ఇన్ని సమాధానాలున్నాయి ఆ సమాధాన పడినటువంటి నిర్ణయ స్థితిని బట్టి వివేకాన్ని నిర్ణయం చేయం వివేకాన్ని బట్టి నేను నిర్ణయం చేయ కాబట్టి నువ్వు రోజువారీ మూడవస్థలలోనూ ఏ వివేకంతో ఉండగలుగుతున్నావు అన్న దానిని బట్టి నేను యొక్క సమర్థత ఎప్పటికప్పుడు నువ్వు గురువును ఆశ్రయించి చెప్తూ ఉంటావు నీ ప్రయాణం ఎలా సాగుతు చెప్పినప్పుడు అలా ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నావా లేదో మరి చూడాలా సార్ అప్పుడేం చేస్తారంటే ఆ రకమైనటువంటి క్రియా కార్యక్రమాన్ని అసలు అది నువ్వు ఎంత సమర్థవంతంగా చేయగలుగుతున్నావో చూస్తా అప్పుడేమైంది నేను అది అయ్యానండి అన్నవాడు చేయగలుగుతాడా అప్పుడేగా మరి అది నిరూపితమయ్యేది అవును కాబట్టి గురినాసరినామేలు కొరే కానీ గురువులలో కూడా స్థాయి భేదం ఉంటుంది అనమాట అందరూ గురువులే కాని గురువులలో కూడా స్థాయి భేదం ఉంటుంది శిష్యులలో స్థాయి భేదం ఎట్లా ఉందో గురువులో భేదం ఉంటుంది అంటే అర్థం అంటే పరబ్రహ్మకు మీరు చెప్పారు కదా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం దగ్గర ఆగిపోయేటటువంటి అవకాశాలు అందరూ ఎవరిదాకా చేరలేదు అందరూ జన్మరాహిత్య స్థితి వరకు చేరలేదు కానీ ఎక్కడికక్కడ అది పూర్తయినట్టే కనపడుతుంది జానిత్య వస్తు వేయటానికి అంతా అయిపోరే కనపడుతుంది మళ్ళా వాడు మేల్కొని ఇది కాదు కదా మొదట్లోనే చెప్పాడు కదా దీంట్లో నేను మేల్కోవాలి కదా అనే స్మరణ వచ్చి ప్రశ్న వస్తేనే పైపాఠం చెబుతారు ఆత్మాన కుదిరి రాలేదనుకో అక్కడతో సరి అట్లాగే గురువు కూడా సమర్థుడై ఉండాలి దాటింతటా ఈత వేస్తా నదిలో ఏత వేస్త ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వేస్తారా లేదా అనంతరం తాను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తరించడం ఒక పద్ధతి మునిగిపోయే వాడిని తరింపజేయడం అందరూ చేయగలుగుతారా చాలా కష్టం అందరు గజయితగాడు తరించడమే కాక ఇతరులను కూడా తరింపజేయగలిగే సమర్థుడై ఉండాలి అలాగే గురువులలో స్థాయి భేదంగా శ్రీ గురువు అని గురు అని స్త్రీ సద్గురు అని సద్గురు అని పూర్ణ భేదాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వేదాంత గ్రంథాలు చదివేటప్పుడు ఈ పేర్లు అన్ని వస్తాయి స్త్రీ గురు రాఘవేంద్ర అని వస్తున్నారా అవునండి కాబట్టి ఆయన ఆయన స్థాయి ఏమిటి ఇప్పుడు శ్రీ గురువు అంటా మాట అవును అంటే అంతర్ముఖ ప్రయాణం చేసేవాడి దృష్టి వేరే వాడు ఎప్పటికప్పుడు తనని పరిస్థితికి తీసుకెళ్లగలిగేటటువంటి సమర్థుడైన గురువు ఎవరో వెదుగుతూ ఉంటాడు బహిర్ముఖంలో ఉన్నవాడి అవసరం వ్యవహార విద్యలో చాలా అనిపిస్తుంది ఫోటో క్లాస్ లో పాఠం చెప్పిన మాస్టారు పిహెచ్డి ప్రొఫెసర్ రెండు ఒకట పని చేయమంటే చేయలేడు ఆయన నీ పరిచయం అంటే చేయలేడు అవునా కదా అవునండి కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయవలసినటువంటి అగత్యం ఈ మానవ దేహంలో ధరిస్తున్నది కుంజర్మాట ఈ ఐదు స్థాయిల్లో ఉన్నటువంటి వివేకాలని పొందాలి సహజమైనటువంటి స్థితిలో జన్మరాహిత్యం అనే లక్ష్యాన్ని మానవ ఉపాధిలో ఉండి మాత్రమే సాధించగలుగుతాం పైకి అంటే ఉత్తమోపాధులైనటువంటి దైవీ ఉపాధులలోనూ అది సాధ్యం కాదు నిమ్లైనటువంటి త్రివికీటకాదులు లేదా ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో మిగిలిన దీవరాశుల యొక్క లేదా అమోగుణ సంబంధైనటువంటి ఎక్ష రాక్షస పితాచగణాలలో కూడా అది సాధ్యం కాదు కాబట్టి మానవుడు అక్కడే దీన్ని సాధించగలిగినటువంటి అర్హమైనటు వాడు కాబట్టి దుర్లభం త్రయమేవట మూడు దుర్లభాలున్నాయి ఏమిటవి మనుష్యత్వం కాబట్టి అందులో మనుష్యత్వం వచ్చిందా రాలేదానికి రాలేదా వచ్చింది వచ్చింది లేకపోతే ఎంత పాఠం ఎందుకుంటావు వచ్చింది మూడవది ఏంటి మహాపురుష సంశయం ఎప్పటికప్పుడు నువ్వు ఆ గురువును ఆశ్రయించి ఈ రకమైనటువంటి ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతున్నావు లేదో సరిచూసుకోగలగాలి ఆ సరిచూసుకునేటటువంటి విచారణ మార్గాలలో ముందు ప్రయాణం చేయాలి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు లైవ్ గా ఉంటావు లేకపోతే ఏమైపోదావు ఎక్కడో ఒకసారి అంటే అక్కడ విచారణగా ఎంతవరకు సాగుతుందో చెప్పలేం కదండి అవకాశం లేదు అదే అదే కాబట్టివైత పద్ధతిగా ఉన్నటువంటి పరిణామము సాధనలు అర్చనలు విధి విధానాలు ఇదంతా ఒకే ఓ వెంట ఎదిగినటువంటి వాడు దాంతో సంతృప్తి చెందడం ఎదగలేదనుకో ఒకసారి ఊంజలు సేవగడు ఒకసారి కష్టదల బాల పద్మారాధనకు వెళతాడు ఒకసారి అభిషేకానికి వెళ్తాడు ఒకసారి కళ్యాణోత్సవానికి వెళ్తాడు ఒకసారి సహస్ర దీపాలంకరణకు వెళ్తాడు ఒకసారి కోటి దీపోత్సవానికి వెళతాడు ఒకసారి బ్రహ్మోత్సవానికి వెళతాడు ఇట్లా వెళుతూ ఉంటాడు ఆనందపడుతూ ఉంటాడు తప్పిం ద్వారా అది అతని వివేకం యొక్క స్థాయి ఆ నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందే స్థాయికి ఎడగల దగ్గరే ఉంది అవహా తిరుపతి లడ్డూకి సాటి అయినది సృష్టిలో భూమండలంలో మరొకటి లేదండి బాబు అందులో తప్పేం లేదు కాబట్టి నీ లోపల ఉన్నటువంటి నీ ఆసక్తి నీ తీవ్రమైన జిజ్ఞాస నీ తీవ్రమైన సహ తీవ్ర మోక్ష అది వెడుపుతుంది మీరు అర్థమైనా కాబట్టి శిష్యులు సాధకులు వీళ్ళందరూ ఎట్లా తయారవుతారా అంటే ఈ తీవ్ర మోక్షేచ్ఛను అనుసరించి వారికి అందరూ శిష్యులేని అంటాం అందరూ శిష్యులు అవుతారా ముందు అందరూ అనుసరించేవా జనరల్ కేటగిరీ అనుసరిస్తా అందులో కొంత ఈ అద్వైత పద్ధతికి ఎదుగుతారు వాళ్ళు శిష్యులు అందులో కొంతమంది మళ్ళా ఎదుగుతారు కొంతమంది ఏకంగా జన్మరాహిత్య స్థితి సద్గురుమూర్తి ఏ స్థితిలో ఉన్నాడో అదే సద్గురువుతో ఐక్యతాసిద్ధి సాధించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇక్కడ మహారాష్ట్రులు ఎదిగారు వాళ్ళు మరి ఇప్పుడు మనం వశిష్ట మహర్షి అంటున్నా లేదా అవును విష్టామిత్ర మహర్షి అంటున్నా లేదా మహర్షి అంటున్నా లేదా అస్త్రి మహర్షి అంటున్నా లేదా అవును మరి సప్తఋషులందరికీ ఆ పేర్లు పెట్టావా లేదా అవునండి వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నట్టు ఇప్పుడు ఆ పరబ్రహ్మ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి అంటే ధ్రువ పదం మారనటువంటి పరిణామరహితమైనటువంటి జన్మ రహితమైనటువంటి ఏ స్థితి అయితే ఉన్నత ఆ స్థితిని ఎవరైతే పొందారో అంటే వాళ్ళందరూ మానవులేగా అవును ఈ భూమి మీద అవును ముఖ్యంగా మన దేశంలో అవునండి అంటే మనం వారి వారసత్వాన్ని వారి సంస్కృతిని వారి జ్ఞాన వారసత్వాన్ని పొందాలి పొందాలి కాబట్టి అట్లా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు చిత్తశివరి లక్ష్యాలని అనుకోవచ్చు సదా ఈశ్వరానుగ్రహంలో సదా సద్ కృపలో తమ జీవితాన్ని నడుపు కానీ ఇప్పుడు జీవితాన్ని విషయాణంతో సాదార్థత పొందేటటువంటి జీవితాన్ని వెండి బెరీజ్ వేసి ఏం అవి ఎన్నో ఎంతో ఉన్నతమైన మానవుడు మరి ఇక్కడి నుంచి వెళ్ళాలి అవుతా వెళ్ళాలి ఈ పరిణామాన్ని పూర్తి చేయాలి దానికోసమే ఈ ఉపాధిని తెచ్చుకున్నావు కష్టపడి మరి ఈ జన్మలోనే పూర్తి చేయాలనేటటువంటి తీవ్ర మోక్షే కలిగిన వాడేమో సాధిస్తున్నాను సరేలేండి అవకాశం వస్తే అనేటటువంటి మధ్యమ సాధకుడు ఎక్కడక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరన్నా వస్తారేమో అవునండి అధమ సాధకుడు అయితే ఇదే చెప్తారండీ కూడా ఎందుకని ప్రతిభ వేసుకోవడం కావాలమ్మా ప్రతి వస్తేనే నీకు సరైన వ్యాఖ్యానం సరైన వివరణ లోపల పూర్తి అనుకో అప్పుడు చెప్పినాం సంతృప్తి చనిపోతాను భగవాన్ రమణులు ఒకటే చెప్పారు ఏదైనా గుర్తుపెట్టు ఏదైనా ఒకటి చెప్పావనుకో చెప్పింది విని సంతృప్తి పడి తిరిగి వెళ్ళిపోయాడు అనుకో వాడు విచారణ మార్గానికి పనికిరా తిరిగి ప్రశ్నించగలిగే సమర్థుడే ఉండాలి ఆయన కూడా ఇదే చెప్తారు ప్రశ్నించండి గురువుని తిరిగి ప్రశ్నించడం ఏంటండి అని అనుకోకూడదు గురువు ఉన్నదే సమాధానం చెప్పాను కదా కాబట్టి తిరిగి ప్రశ్నించేవాడు చూస్తే ఆనంద పడిపోతాడు సరైన వాడు వచ్చాడు రా సరే ఇప్పటి వరకు వినదంతా చేసుకునే ప్రయత్నం చేయండి మీరు మీ యొక్క ప్రయాణాన్ని ఏ స్థాయిలో ఉన్నారనేది మొట్టమొదటి ఒక నిర్ణయానికి రండి ఎలా నడపాలనేది మీరు ఆలోచన చేయండి ఈ వాట్సాప్ గ్రూప్ లో మీరు కొన్ని పుస్తకాలు ఏవైతే చదివితే బాగుంటాయో అప్పుడు పుస్తకాల ప్రధమ పేజీ మొదటి పేజీ మీకు ఫోటో వాట్సాప్ మెసేజ్ లో పెట్టాను చూసానండి చూసాను వాటితో పాటు హైదరాబాద్ లో నిర్మల గారు నెంబర్ ఇచ్చారు అవునండి ఆ పుస్తకాలు వారి వద్ద దొరుకుతాయి ఓకే అండి అన్ని ఉచితమే సరే అండి అయితే అవి వారికి ఫోన్ చేసి వారు ఈఎస్ఐ దగ్గర సిద్ధార్థ నగర్ నార్త్ లో ఉంటాను ఈఎస్ఐ అంటే అక్కడ హమీర్పేట అవతల అవునండి తెలుసు సిద్ధార్థ నగర్ అవతల సో ప్రయత్నించి ఆవిడ దగ్గర ఏమున్నాయో అవి తీసుకోండి లేదంటే రేపు నాగోల్ సత్సంగంలో కూడా అన్ని పుస్తకాలు తెస్తాననుకుంటాను అక్కడ కూడా అవకాశం ఉంటే ఆ పుస్తకాలను మీరు తెచ్చుకున్నారు దేనించి సరేండి అవన్నీ వేదాంత విచారణకు సంబంధించినవే సరే అండి మీరు ఈ సమగ్రమైన సారాంశాన్ని ఒకసారి దగ్గర పెట్టుకుని సమీక్షించుకుని మరలా మీరు ప్రశ్నలతో వస్తే సందేహాలతో వస్తే అప్పుడు మిగిలిన వివరాలు చెప్పడానికి ప్రయత్నం సరే అండి నమస్కారం న్ారనిం <t> నిందాటాండి.